ీ గురుభ్యో నమ హరి ఓ శృతిస్మృతిపురాణానామాలయ కరుణాలయో భగవత్పాదశంకరం లోకశంకరం వాంగ్ మే మనసి ప్రతిష్ఠి మనో మే వాచి ప్రతిష్టం ఆవిరావీర్మ ఏ మా అనీ స్థుతం మే మా ప్రాసీ అనే అహోరాత్రా సందాతం వదిష్యామి సత్యం ాంతిశాన్ని ఆత్మా ఇదేక ఏవాగ్ర ఆసీ భేదాభేదోపాస్వాత్మా కర్మ విషయ భేదృష్టి సవ అకర్మకాలే అభేదాయినా ఉపాస్యం అపునరుక్త అంటే సిద్ధాంతి ఆశంక అసలు టాపిక్ ఏమంటే కర్మ ఉపాసన ప్రకరణంలో ఉపసంహారం ఎలా ఉందో జ్ఞానప్రకరణంలో కూడా ఉపసంహారం అటులానే ఉన్నది ఏమిటా ఉపసంహారము సర్వాత్మభావము కాబట్టి అక్కడ ఆత్మ ఆత్మ ఒక్కటే కాబట్టి ఉపనిషత్తు స్పెషల్గా ఏదో కొత్త విషయాన్ని చెప్తుంది అనడానికి వీల్లేదు కాబట్టి ఉపాసన ప్రకటనలో చెప్పిన ఏ ఉపాసన కలదో అదే ఉపనిషత్తులో కొనసాగుతున్నది కనుక కర్మ సంబంధం ఉంటుంది కర్మతో సముచ్చేదం ఉంటుంది అది పూర్వపక్షం అది నడుస్తుంది దీని సిద్ధాంతి యొక్క ఆశంక ఏమిటంటే అది ఎలాగండి అక్కడ ఉపసంహారము ఇక్కడ ఒక ఉపసంహారము సమానమే అన్నట్లయితే అది సమానముగనుగా సముచ్చయం కుదురుతుంది అని ఆ విధంగా మీరు ఆర్గ్యూ చేసినట్లయితే పునరుక్తి దోషం వస్తుంది అది అక్కడ ఉపాసన చెప్పి దానికి సర్వ దానికి సర్వాత్మభావము ఫలముగా ఉపసంహారం చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఉపాసనే చెప్పి మళ్ళీ సర్వాత్మభావమే ఫలము అని ఉపసంహారం చేసినట్లయితే కొత్తగా చెప్పి చెప్పింది ఏమీ లేదు ఇంకా జ్ఞానం అనేది కొత్తదనమేమీ లేదు ఇంకా ఫలము కూడా కొత్తదనము లేదు కాబట్టి ఇది పునరుక్తి అనే కనుక ఈ సముచ్చయవాదము సరికాదు అని సిద్ధాంతి ఆశంక ఈ ఆశంకని త్రోసిపుచ్చి సముచ్చయవాదమే సరైనది అని పూర్వపక్షి నేను నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను పునరుక్తి కాదు అని ఎలాగో చెప్పడం పునరుక్తి కాదు అని చెప్పడానికి హేతు ఏమిటంటే అంటే నేను ఒక హేతువు చదివాను ఇంకో హేతువు ఏమిటంటే కర్మ ఉపాసన ప్రకరణంలో భేదపూర్వకమైన ఉపాసన ఫలము సర్వాత్మభావము ఉపసంహారం జ్ఞాన ప్రకరణం ఆత్మావాయుడమే వాగ్ర సీతని ఈ ఉపనిషత్తులో అభేద రూపముగా ఆత్మ ఉపాసన చేయుట ఫలము సర్వాత్మభావము కాబట్టి అక్కడ భేదము ఇక్కడ అభేదము ఫలం సర్వ అక్కడ ఇక్కడ కూడా సర్వాత్మభావ ఉపసంహారమే ఇప్పుడు తేడా చూపించాయి కదా పునరుక్తి దోషం లేదు ఇంక సరిపోయింది కదా భేదాభేదోపాస్యత్వాద్వా ఏక ఏవాత్మ వా అంటే ఈ పునరుక్తి దోష పరిహారాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు అదలాగా ఆత్మ ఒక్కటే ఏక ఏవ ఆత్మ ఉపాసనలో చెప్పిన ఆత్మ ఇక్కడ ఆత్మావాయుదమేక ఏవాగ్ర ఆసీత్ అంటూ చెప్పే ఆత్మ ఒకే ఆత్మ వేర్వేరు ఆత్మలేం కావు దాని అభిప్రాయం అక్కడ ఆత్మకి కర్మ సంబంధం ఉంటే ఇక్కడ కూడా కర్మ సంబంధం ఉంటుంది అని అదే ఏకైవ ఆత్మానంలో అభిప్రాయం ఇంకా మరి తేడా ఏమీ లేకపోతే ఉపసంహారంలో తేడా లేక ఆత్మ కూడా సమానంగా ఉంటే తేడా ఏమీ లేకపోతే పునరుక్తి దోషం వస్తుంది కనుక ఆ పునరుక్తి దోష పరిహారం చేస్తున్నారు సమస్య కాదు అక్కడ ఉపాసన ప్రకరణంలో ఉండే ఆత్మ అనేకము జీవులు అనేకము పరమాత్మ వేరు అక్కడ ఆత్మ అలా ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పటికి ఆత్మ ఏకము అస ప్రారంభమేలా ఉంది కదా ఆత్మలా ఇదమేక ఏవాగ్ర ఆసీదు అేడా ఉండాలి కాబట్టి అక్కడ ఆత్మ భేద విశిష్టము ఇక్కడి ఆత్మ అభిన్నము అభేదముతో కూడినది అది ఉపాసనే ఇది ఉపాసనే కర్మ విషయంలో ఆత్మ భేద దృష్టి భాక్ భేద దృష్టిని పొందుతుంది కర్మ విషయంలో ఎందుకంటే అందరూ ఒకే రకమైన కర్మలు చేయరు వేరువేరు కర్మలను చేస్తూ ఉంటారు కర్మలో ఫలాలు వేర్వేరుగా ఉంటాయి ఫలాలను పొందే సందర్భాలు కూడా వేరువేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ ఆత్మ బహుత్వాన్ని అంగీకరిస్తారు తర్వాత కర్మయందు భయదం కారక్రములు భిన్న భిన్నంగా ఉంటాయి కనుక అంతా పరమాత్మ అంతా ఒకే పరమాత్మ అని చెప్పడానికి వీలు ఉండదు ఆత్మ ఆత్మభిన్నమైన కారక్రములు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ సంహారంలో సర్వాత్మ భావం ఫలం అక్కడ భేద దృష్టి భాక్ ఆత్మ ఇంకా ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికేమైంది స ఏవా అకర్మకాలే అభేదేనాప్యుపాస్యం అపునరుక్త ఇంకెక్కడికి వచ్చాం ఉపనిషత్తు దగ్గరికి వచ్చాం ఇక్కడ కర్మలు పూర్తయ్యాయి కానీ ఉపాసన మటుకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కర్మ అయితే లేదు ఇక్కడ ఉపాసన మటుకు ఉంటుంది అంటే వీళ్ళు ఉపాసనని మాత్రమే అంగీకరిస్తారు ఇంక జ్ఞానాన్ని అంగీకరించారు కేవలం ఉపాసనని మాత్రమే అంగీకరిస్తారు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ వీళ్ళు ప్రభాకరులు ప్రభాకరులు కర్మను ఉపాసనను అంగీకరిస్తారు భక్తులు కర్మను ఒక్కదాన్నే అంగీకరిస్తారు వాళ్ళు మరీ అద్్మానం అసలు ఉపాసనని కూడా వాళ్ళు కర్మాంగంగా స్వీకరిస్తారు తప్ప స్వతంత్రమైన ఉపాసనని ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకు సందేహమే కనుక భక్తులు లేకపోతే ఇంకో రకంగా భక్తులు కర్మ ప్రధానులు లాభాకరులు ఉపాసన ప్రధానులు మొత్తానికి జ్ఞానం వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు ఉపనిషత్తు ఇది అకర్మకాలము ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ కర్మ కర్మ ఫినిష్ అయిపోయినటువంటి సందర్భము కాలము అంటే సందర్భము ఈ సందర్భంలో కర్మ లేదు కనుక భేదము యొక్క ఆవశ్యకత లేదు ఇప్పుడు కాబట్టి ఆత్మాన ఒకే ఆత్మని దాని ఎందు ఏ భేదము లేదని ఆ విధంగా చేసుకోవచ్చు అభేదేనాపి ఉపాస్య అంతే తేడా ఆత్మ భేద దృష్టిని కలిగి ఉంటుంది ఇక్కడి ఆత్మను అభేదముతో భేదములు లేనిదిగా ఉపాసించాలి ఇంతే కదా సర్వాత్మభావము అనే ఉపసంహారం అక్కడ ఇక్కడ సమానమే కాబట్టి ఎంతో తేడా చూపించాం కనుక దోషము లేదు కాబట్టి ఈ ఉపనిషత్తు కూడా ఉపాసనతో కూడినది ఏ కనుక దీనికి సుతరాము కర్మ సంబంధము లేదు అనే మాట పోసాగాదు అని కోరుపక్షం ఓకే ఈ గోడ ఏమన్నా అర్థమవుతుందా కానివ్వండి విద్యా విద్యాస్తేదోభయం సహ అ విద్య మృత్యు తీర్వా విద్యమృతమశ్ను అని కర్మకి ఉపాసనకి సముచ్చయాన్ని ఉపనిషత్తు చెప్పింది కర్మ ఉపాసనలని రెండింటినీ పక్కన పెట్టేసి కేవలము జ్ఞానం ఒక్కటే దానికి కర్మ సంబంధం లేదు అంటూ ఏమీ చెప్పలేదు అలాగా అలా ఏమీ చెప్పలేదు కర్మ ఉపాసన రెండే ఉంటాయి జ్ఞానం అంటూ ఇక్కడ వేరే ఏమీ ఉండదు కర్మ ఉపాసన కర్మకి అవిద్య అని పేరు ఉపాసనకి విద్య అని పేరు మీరు ఉపనిషత్తు చూసుకోండి విద్య ఉంటుంది అవిద్య ఉంటుంది కర్మకు అవిద్య అని పేరెందుకు వచ్చిందని మీరు లోతుగా వ్యాఖ్యానం చేయొద్దు అందుకే కర్మకు అవిద్య అని పేరు అంటే ఆత్మస్వరూపం తెలియని వాడు మాత్రమే కర్మని చేస్తాడు అని అంత లోతుగా వీడు వెళ్ళడు పూర్వపక్షం కదా కర్మ అంటే అవిద్య విద్య అంటే ఉపాసన ఈ రెండూ ఉన్నాయి ఈ రెండు కలిపి చేయాలని చెప్తోంది కదా యహ విద్యాంచ అవిద్యాంచ ఉపాసనను కర్మను ఉభయం ఈ రెండింటినీ సహా కలిపి వేద తెలుసుకుంటాడో వాడు యహ వస్తుంది సహా వస్తుంది వాడు అవిద్యయా మృత్యుము తీర్తు కర్మచే మృత్యుమును దాటివేసి విద్యయా అమృతమష్ణుతే ఉపాసనచే మో అమృతమును పొందు ఓకే జ్ఞానం తీసుకు ఉపాసన తీసుకోవాలి పురపక్షంలో ఇంకా జ్ఞానానికి అసలు అంగీకారమే ఉండదు జ్ఞానం అనేది వేరే ఉండదు జ్ఞానం ఉపాసనలో అంతర్గతం అయిపోతుంది టీకాకారుడు అలా రషడ ఏమి అక్కడ కర్మజ్ఞాన సమస్య ఏమంటే జ్ఞానం అంటే ఉపాసనే జ్ఞానం అంటే ఉపాసనే మరి వేరే జ్ఞానం అదేమి ఉండదు ఇంకా అది ఉపాసనలో ఆ జ్ఞాన శబ్దంలో అంతర్గతం అయిపోతుంది ఉపాసన కంటే అధికమైన స్వతంత్రమైన జ్ఞానమును ఒప్పరు వాళ్ళు కర్మజ్ఞానసం వచ్చే బదులు అలా ఉంటారు అందుకే వాళ్ళ దృష్టిలో ఉపనిషత్తు అంతా కూడా ఉపాసన కిందకే వస్తుందన్నమాట గమనిస్తూ ఉండవు ఎలర్ట్గా ఉండబోయే బి ఎలర్ తాలితాయి ఎప్పుడైనా నేను మిస్ అయినా కూడా పాయింట్ అవుట్ చేసేట్లో ఉండాలి సరే ఇంకా మొత్తం బరువద్దా నాన్నిటి మీద చేసి మీరు మునిపోట్లు పడ్డం కాదా సరే కనుక అటువంటి వాడు అంటే ఎవడైతే ఉపాసనను కర్మను కలిపి అనుష్ఠిస్తూ ఉంటాడో వాడు ఏం చేస్తాడు అవిద్య మృత్యువును దాటి మృత్యు అంటే సోమరిధనము మృత్యువు ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని ఇక్కడ మృత్యువును దాటంటే సోమరిధనమును దాటి మృత్యు అంటే ఎటు తెలిసినా సోఫాలో అలా కూర్చొని ఉండడం మృత్యువు చక్కగా లేచి చలాకీగా ఇటువంటి తిరుగుతూ పనులు అవి చేసుకోవడం మృత్యువును దాటుతారు ఇది కర్మ కర్మ చేసినట్లయితే అలా ఉంటుంది కర్మ చేసేవాళ్ళు చాలా చలాకీగా యాక్టివ్గా ఉంటారు అలా చేసి ఇంకా ఉపాసన చేత విద్య ఉపాసన చేత మోక్షం అమృతమును పొందరు అమృతం అంటే మోక్షం ఏదో అమృత శబ్దానికి అర్థం మోక్షము అని అర్థం కాబట్టి అని ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు చెప్తా ఉంది కదా అక్కడ ఏం చెప్పింది విద్యకు అవిద్యకు ఉప సముచ్చయాన్ని చెప్పింది ఓకే విద్య అవిద్య సముచ్చయం అంటే అర్థం ఏమిటి కర్మ జ్ఞాన సముచ్చయం అవిద్య అంటే కర్మ విద్య అంటే జ్ఞానం ఓకే విద్య అంటే జ్ఞానం కదా ఆ జ్ఞానం ఏమిటా జ్ఞానం ఉపాసన అదే వాళ్ళ జ్ఞానం వాళ్ళు ఉపాసనను మించిన స్వతంత్రమైన జ్ఞానాన్ని అంగీకరించరు ఇప్పుడు ఈ విశిష్టాద్వైతులు ఉన్నారనుకోండి వాళ్ళు ఆత్మజ్ఞానం అని వాళ్ళు అంటారు అంటే తనని తాను తెలుసుకుంటారు ఏమిటి తెలుసుకోవాలి తనని తాను తాను అల్పుడు విష్ణువు మహాశక్తిని ఉంటాడు భక్తుడు విష్ణువు ఈశ్వరుడు అని తన గురించి తాను తెలుసుకోవాలి అది జ్ఞానం ఈ జ్ఞానం ఏమవుతుంది వీడు వెళ్ళి ఆ విష్ణువుని ఉపాసించుటకు అంగమం అవుతుంది కాబట్టి జ్ఞానము దానికి ఏమీ వాల్యూ ఏమీ లేదు అసలు ఇట్ ఈజ్ కాంటెక్స్ట్ యూ నీడ్ వాట్ ఈస్ డేర్ టు నో యువర్ సెల్ఫ్ గోన్ వర్షిప్ లాట్ విష్ణు సరిపడుతుంది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి లేదు కాబట్టి జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతారు ఒక చోట ఆత్మజ్ఞానము అనే మాట పదే పదే వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు దాసుడు నీవు నియోజ్యుడవు దాసుడు ఈశ్వరుని యొక్క అధికారంలో ఉండేవాడివి కాబట్టి ఆ విషయం తెలుసుకో పొగటు తగ్గించుకో తెలుసుకొని అప్పుడు విష్ణువుని ఉపాసించ అప్పుడు జ్ఞానం ఏమైంది ఉపాసనకు అందమైనది కాబట్టి అసలు జ్ఞానాన్ని ఒప్పనే ఒప్పరు ఒకతో ఒప్పిన దాన్ని ఉపాసనకు అందంగా చేసి పడేస్తారు అది కర్మజ్ఞాన సముచ్చం అందుకోసం నేను అలా చెప్పాను కాబట్టి అక్కడ కర్మజ్ఞాన సముచ్చయమే ఉన్నది అంతే తప్ప కర్మ సంబంధము లేని జ్ఞానమంటూ వేరేమీ లేదు ఉపనిషత్తుతో సహా అకర్మ సంబంధి జ్ఞానం అనేది ఏమీ లేదు ఇంకా ఇంకో ఆర్గ్యుమెంట్ పూర్వపక్షమే కున్నే వేహ కర్మాణి విషేచ్చత గుం సమాహ ఇటు చ వాజినా వాజి అంటే వాద్యసనేయ శాఖను అధ్యయనము చేయువాడు అని అర్థం ఇవన్నీ ఎబ్రివియేషన్స్ ఎబ్రివియేషన్స్ ఇంగ్లీష్లోనే కాదు వేదంలో సంస్కృతంలో కూడా ఉంటాయి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అన్నది ఎబ్రివియేషన్ కదా ఎంత పొడుగు ఉన్నదానికి అలాగే వాద్యసనేయ శాఖ శుక్లయజుర్వేద వాద్యసమేయ శాఖను వాడు చదువుతూ ఉంటాడు దానికి అబ్రివియేషన్ చెప్పండి శుక్ల యజుర్వేద వాద్యసమేయ శాఖాధ్యాయీ దానికి అబ్రివియేషన్ ఏమిటి వాజీ దానికి షష్ఠీ భోజనం వాదిన ఈ వాద్యసనేయ శాఖను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు అంటే శుక్లయజుర్వేదేయులు ఇలా చెప్తూ ఉంటారు ఏమని ఈ మంత్రాన్ని వాళ్ళిస్తూ ఉంటారు వాళ్ళు దీశాస ఉపనిషత్తులో రెండో కొంటాం వందేళ్ళు బ్రతకాలి వందేళ్ళు నేను బ్రతకాలి అని కోరుకో ఓకే అదేముంది అని అందరూ కోరుకుంటారు వందేళ్ళు బ్రతకాలని అందరూ కోరుకుంటారు అలా కోరుకోవడం కాదు వందేళ్ళు కూడా కర్మలను చేస్తూనే నేను బ్రతకాలి అని కోరుకో ఇహలోకే ఈ కర్మాని కోవన్ ఏవా కర్మలను చేస్తూనే కురువన్నంటే దాన్ని శత్రు ప్రత్యయము అని అంటారు కురు శత్రు కురువన్ అవుతున్నాయి ఓకే అంటే వర్తమాన కాలం చేస్తూనే బతకాలి నేను వందేళ్ళు బతకాలి అని కొట్టుకోవాలి మామూలుగా మన వాళ్ళందరూ కోరుకుంటారు వందేళ్ళు ఇలా పేకాట ఆడుకుంటూ క్లబ్బులో పేకాటాడుకుంటూ నా జీవితం గడిచిపోవాలి నేను అలాగేదో కొడుకుంటాను అలా కాకుండా లేకపోతే కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వందేళ్ళు ఇలా పిల్ల పాపలు మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు కోడేళ్లతో వీళ్ళందరూ నాకు సేవ చేస్తూ ఇలాగా నేను బతకాలి అని కోరుకుంటాను అలా కాదు కోరుకోవడం వందేళ్ళు బతకాలి అని కోరుకుంటాను అని ఉందా ఉంది ఈయన ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసిన మనిషి ఆయుద్ధ ఈ ఆర్గ్యుమెంట్ మనిషి ఆయుద్ధాయం ఎంత వద్ద వేదం అలాగే చెప్పింది ఉంద నూట పదే అని చెప్పలేదు ఉందని చెప్పింది వంద ఒకటేనని కూడా చెప్పలేదు ఉందా వంద ఆయుప్రాయం ఉంటే కర్మలో ఎంతకాలం చేయాలి వందా ఇంకా కర్మ సంబంధం లేని జ్ఞానానికి టైం ఎంత మిగిలింది జీరో మిగిలింది అంటే అర్థం వేదవు యొక్క అభిప్రాయంలో కర్మ సంబంధం లేని జ్ఞానం అనేది ఏది ఉండదు ఒకవేళ ఉన్నట్లయితే దానికి కొంత టైం కేటాయించుద్దు తొంభై తొమ్మిది ఏళ్ళు కర్మలు చేయక ఓడాది జ్ఞానంతో కలక్ష అని చెప్పాలా కళ్ళదా అలా చెప్పకుండా వందేళ్ళు కర్మలను చేస్తూనే బతకాలి అని చెప్పింది కదా అంటే వంద పైన జ్ఞానం కర్మ సంబంధం జ్ఞానం ఉండొచ్చు కదా వందేళ్లు దాటి ఆ పైన ఇంకా బతికితే అప్పుడు కర్మ సంబంధం జ్ఞానం ఉండొచ్చు కదా వేదము వందేళ్ళ ఆయుర్దాయాన్ని అంగీకరించినవి దానికి ఎక్సెప్షన్స్ ఎక్కడ ఉంటే ఉండొచ్చు కనుక వేదంలో వందే ఓకే కాబట్టి వంద దాటి టైమే లేదు ఇంకా వీటికి కనుక కర్మ సంబంధం లేని జ్ఞానమునకు అవకాశమే లేదు అది ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చూడండి నచ వర్షశతాత్పరం ఆయుర్మర్త్యానా కర్మ పరిత్యాగేనా ఆత్మానముపాసి వంద ఏళ్ల కంటే ఎక్కువ ఆయుర్ధాయం ఉన్నట్లయితే వర్షశతాత్ పరం ఆయు వంద సంవత్సరాలు దాటి ఆయుర్ధాయం ఉన్నట్లయితే ఆ ఎక్స్ట్రా ఆయుద్ధాయంతో వీడు ఆత్మను ఉపాసిస్తాడు కర్మ సంబంధం లేకుండా అని మనం అనుకునేందుకు అవకాశం ఉంది కానీ వంద సంవత్సరాలు దాటిన ఆయుర్ధాయమును శృతి చెప్పుకనే లేదు శృతి దాటి చెప్తే దాంట్లో జ్ఞానాన్ని కూర్చోబెట్టవచ్చు మీరు స్లాట్ స్లాట్లో జ్ఞానాన్ని ప్రవేశపెట్టవచ్చు ప్రవేశపెట్టి ఈ జ్ఞానంలో కర్మ సంబంధం లేదు అని మీరు చెప్పచ్చు అనే అటువంటి స్లాటే లేదు అంటే మీకు స్లాట్ ఉంటే ఏనా ఏన కాలేనా ఏ కాలము చేత కర్మల్ని పూర్తిగా విదిలిపెట్టేసి కేవలం జ్ఞానమే ఉంటుంది అని అకర్మ సంబంధి జ్ఞానానికి మీరు స్లాట్ పెట్టచ్చు అటువంటి స్లాట్ లేనే లేదు అసలు అలాక్యం ఆ సంస్కృత భాష యొక్క రచన అలా ఉంటుంది వర్శష్టతాత్ పరం ఆయున ఆయుష ఏన ఆయుష కర్మపరిత్యాగైన ఆత్మానముపాసీత తత్ ఆయు నాస్తి అది దాని అన్వయం అది సబ్ క్లాసు ఏనా సబ్ క్లాసు అది కొంచెం సంస్కృత భాషా శాస్త్ర పంక్తి యొక్క అనుభవం లేకపోతే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది శంకరుల భాషల్లో ఉంటుంది ఆయన ఆ సబ్ క్లాసులు చాలా పెడుతూ ఉంటారు అక్కడక్కడక్కడ తనపడిందండి మీరు అన్వయం చెప్పండి దానికి మర్థ్యానాం వర్షశతాత్పరం ఆయు కామా కామా అంటే కామా కామ అంటే తెలియదా కామ ఏనా ఆయుష కర్మ పరిత్యాగేన ఆత్మానముపాసీత కామ నదే అన్నయ్య తెలిసిందండి దర్శితం చావంతి పురుషాయుష అన్నాం సహస్రాన్ని భవంతి అని బృహతి సహస్రమోనే ఉపాసన ఉన్నది అక్కడ ఈ మంత్రం ఉన్నది ఆ ఉపాసనలో ఏమని చెప్పారంటే బృహతి సహస్ర ఉపాసనలో ఏమని చెప్పారంటే అంటే కర్మలని చేస్తూనే బతకాలి అని చెప్పి ఉండేళ్ళును ఇక్కడ ఉపాసన చేస్తూనే బతకాలి అని ఇక్కడ చెప్తున్నారు వీటికి ఆయుర్దాయం ఎంతుంటుంది అని ప్రసక్తి వచ్చింది ఉపాసన ప్రకరణంలో కర్మ సందర్భంలో ఆయుర్దాయం ఎంత చెప్పారు వంద చెప్పారు ఉపాసన సందర్భంలో ఆయుర్దాయం ఎంత చెప్పారు అంటే తావంతి పురుషాయుష అన్నాం సహస్రాన్ని భవంతి మనిషికి పురుషు అంటే మనిషి వాడి ఆయుర్దాయానికి ఇన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు వేల రోజులు ఎన్ని వేల రోజులు అన్ని వేల రోజులు అన్నీ అంటే ఎన్ని బృహతీ ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని వేల రోజులు వీడు బతుకుతాడు ఉపాసన చేసుకోవడంతో అది బృహతి సహస్రం అంటే ఉపాసన అది అయితే బృహతి సహస్రం బృహతిలో ముప్పై ఆరు ఉన్నాయి కాబట్టి వీడు ఎన్ని రోజులు బతుకుతాడు వీడు ముప్పై ఆరు వేల రోజులు బతుకుతాడు అంటే ఎన్ని ఏళ్ళు వందేళ్ళు మూడు వందల అరవై లెక్క మూడు వందల అరవై ఐదు కాదు ఇది చాంద్రమానం అధ్యతనే అవవాసన చాంద్రమానంతో నడిచింది అధ్యతనే ఆధునిక కాలంలో ఇది ఈ చంద్రుని యొక్క కదలికని బట్టి మీరు క్యాలెండర్ పెట్టుకుని తిథులు అలాగే వచ్చాయిగా ఆ తిథులను మీరు ఏదో కర్మాది చేసుకుంటూ వరకు స్వరపడుతుంది అప్పుడుగా ఇది ఒకే అదే ఆస్ట్రానమీ అంటే మటుకు తప్పు ఇప్పుడు ఉదయించే సూర్యుడికి దండం పెట్టుకో అస్తమించే సూర్యుడికి దండం పెట్టుకో ఉపాసన చేసుకో అంతవరకు బాగుంది సూర్యుడు యథార్థంగా ఉదయించి అస్తమిస్తూ ఉంటాడు అంటే బాగుందా బాగుంది ఓకే సరే ఆ విషయం అటువంటి కాబట్టి వీడు ఆయుర్ధాయం ఎంతండి ముప్పై రోజులు ఆ ముప్పై ఆరు వేల రోజులు వీడు ఆ విధంగా అంటే బృహతి సహస్రమనే కర్మా ఉపాసన సముచ్చయంలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని వేల రోజులు వీడు బతుకుతాడు అని చెప్పారు అంటే అర్థం వీడు బ్రతుకంటా కూడా కర్మా ఉపాసనలను చేసుకుంటూనే బ్రతుకుతాడు అని చెప్పినట్టు కదా అంతకు ముందు మంత్రంలో ఏం చెప్పారు వందేళ్ళు కర్మలను చేస్తూనే బతుకుతాడని చెప్పారు ఇక్కడేం చెప్తున్నారు వందేళ్ళు కర్మ ఉపాసనల సముచ్చయంతో బతుకుతాడు అని చెప్తున్నారు కాబట్టి వేరే కర్మ సంబంధం జ్ఞానమునకు స్వాట్ అనేది ఏదీ లేదు వర్షశతం చాయు కర్మనైవ అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు ఈ రెండు మంత్రాలను మనకి ఏం తెలిసిందంటే వీటికి ఉన్న ఆయుర్ద్యాయం వందేళ్ళు అదంతా కూడా కర్మ చేత కప్పివేయబడినది వ్యాప్తమంటే నేను అంటూ ఉంటాను ఒకటే గులాబీ మొక్క ఉన్నది గార్డెన్లో కలుపు మొక్కలన్నీ పెరిగి పెరిగి పెరిగి ఆ గులాబీ మొక్కని కప్పి పెరిగి అప్పించాలంటే అది కనబడే పరిస్థితులు తాల్ గ్రాస్ అది అది పెరిగిపోతుంది మీరు కనుక దాన్ని ఏమి ముట్టుకోకపోతే అది పెరిగిపోతుంది ఆ గులాబీ అలా పెరగలేదు అది అలా పాపం నిలపడి అది గమ్ములు పెరగదు ఇవి ఇవి పెరిగినట్టుగా పెరగదు ఈ గ్రాస్ అంతా పెరిగి ఇంకా గులాబీ చచ్చిపోతుంది దానికి ఎండ లేకుండా చేసేస్తుంది కర్మ అంటే ఎలా ఉంటుంది కర్మలో మునిగిపోతూ ఉంటారు నా దగ్గరికి ఒక కర్మ వచ్చాడు ఏదో ఈయన ఏదో పండితులు ఏదో ఒక చదువుకున్నాడు ఏమైనా మన కర్మకు సపోర్ట్గా ఉంటాడేమో అని ఏదో ఆశపడి వచ్చాడు వచ్చి ఓ పుస్తకం ఈ పుస్తకం పుస్తకం పట్టుకెళ్ళాడు నేను అన్నాను ఈ ఉపనిషత్తు పుస్తకాలు నా బృహదారి ఉంటాయి ఇది ఒకటే ఒకటి పట్టుకెళ్ళాడు ఇంతలా ఓ పుస్తకాలు ఇవి మీకు ఉపయోగపడతాయో ఉపయోగపడబో మీరు పట్టుకెళ్తున్నారు అని నేను సందేహంగానే చెప్పాను అయినా కూడా పట్టుకెళ్ళాడు ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదు ఎందుకో తెలిసిన ఆయన కర్మలో మునిది పోలింటాడు ఆ కర్మ కర్మా ఉపాసనలు ఈ ఉపాసకులు ఎలా ఉంటారంటే ఈ దేవీ ఉపాసకులు ఇవన్నీ కూడా వేదంతో సంబంధమైన లేదు ఆ ఉపాసనలు వేదంలో ఉపాసనలు చాలా విలక్షణంగా ఉంటాయి ఇవన్నీ పురాణం నుంచి వచ్చిన ఉపాసనలు ఈ మధ్యకాలంలో ఈ దేవి ఉపాసన ఏదో మంత్రం పెట్టుకునే ఈ మంత్రం మూడు లక్షలు జపం చేసేయాలి అని వీడో ప్రాజెక్టులు పెట్టుకుంటారు ఆ జపం కూడా ఎక్కడ చేయాలి కాశీలో చేయాలి కాశీలో మంత్రం మూడు లక్షలు జపం చేయాలి కాశీ వెళ్ళిపోతాడు రైలు ఎక్కి కాశీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఆశ్రమం అక్కడ ఏదో రూమ్ ఉంటుందో ఆ రూమ్లో ఉంటాడు ఉండి గంగలో స్నానం చేస్తూ ఉండడం ఆ గట్టి మీద కూర్చుని జపం చేస్తాడు మంచిది తప్పే ఉంది వాడికి వేదమే వాడికి ఆత్మజ్ఞానం ఏం పడుతుంది పట్టడం సో ఈ విధంగా వందేళ్ళు బతికితే వందేళ్ళు కర్మచేతనే వ్యాపించబడి ఉన్నది పాపం వాళ్ళు ఓ రకంగా అలా బతికేవారు వాళ్ళు ఇన్సూరెన్స్లని హాస్పిటల్లో వాళ్ళు దగ్గరగా ఉండాలని అలా అనుకునేవారు కాదు పాపం ఆ చచ్చిపోయే వరకు కర్మలను చేస్తూ బతికేయాలని అనుకున్నారు తప్ప ఏపోలో ఒక దేనికో దగ్గరగా ఉంది ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి పెట్టుకొని వాళ్ళు మనకి రక్షణ ఇస్తూ ఉంటారని అనుకు అనుకోలేదు ఆ విధంగా వాళ్ళని మెచ్చుకోటే ఏ ఐదు అన్నది కాదు పాయింట్ ఎలా ఎలా అనుకున్నాడన్నదే పాయింట్ ఐదుదో అవుతుంది ఐదానికి వీడు వీడి చేతిలో ఉండదండి అనుకోవడం మటుకు వీడి చేతిలో ఉంటుంది అది కరెక్ట్గా అనుకుంటే సుఖంగా జీవితం కుర్వన్ వేహ కర్మాణి ఇత్యాది అదే దర్శిత అంటే అవండి కర్మ చేతనే వ్యాపింపబడి కత్తి వేయబడి ఉన్నదని ఎలా చెప్పారు మీరు అంటే మీకు చూపించండి కదా మంత్రం అంతకుముందు కోర్టు చేశాం కదా మంత్రాన్ని ఆ మంత్రాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ విషయం స్పష్టమైపోతుంది ఏమిటది బతికి ఉన్నంతకాలము ఎంతకాలం అయితే బ్రతుకుతాడో అంతకాలము కర్మల చేతనం వ్యాపించబడి ఉంటుంది అంటే దీ వెయిట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కర్మ సంబంధము లేని ఆత్మజ్ఞానము మాట మీరు అనవద్దు మేము లేనవద్దు దట్ ఇస్ ది గ్రేట్ అఫ్ యాప్ యవ్జీవం సరే తావ్జ్జీవమగ్నిహోత్రం జుహోతిజీవం దర్శపూర్ణమాసాభ్యాంగజేత ఇద్యాశ అంత ఇలాంటి మంత్రాలు ఉన్నాయి కర్మకాండలో ఉన్నాయి వాడు బ్రతుకున్నంత కాలము యావజ్జీవం ఎంతకాలం బ్రతికితే అంతకాలము అగ్నిహోత్రం జిహోతి అగ్నిహోత్రం అన్నది కర్మ పేరది కర్మ నామధేయము అని అంటారు సత్యనారాయణ వ్రతము అంటే ఏమిటది వ్రతము యొక్క పేరు అగ్నిహోత్రము అంటే ఏమిటి కర్మ యొక్క పేరు కర్మ నామధేయం ఓకే అందరినీ ఏమీ కాదు దానికి ఆ కర్మ ఎలా ఉంటుందంటే రోజుకు రెండుసార్లు చేయాలి నాకు పొద్దున్న సాయంకాలం పొద్దున్న సూర్యోదయం తర్వాత చేయాలి సాయంకాలం సూర్యాస్త సమయం అయినప్పుడు ఆ సంధ్యా సమయంలో చేయాలి ఏమిటి చేయటం అగ్నిని మేరేచి అంటే నేను మంటలు వస్తాను మంట వస్తూ ఉంటుంది చిన్న అగ్ని రెండు ఆహుతులు ఇస్తారు రెండే ఆహుతులు ఈ కూడా ఏమిటో తెలిసినా కడిగిన బియ్యం బియ్యాన్ని తీసుకుని ఎంత బియ్యం కారుడు బియ్యం చర్చ నీళ్ళలో కడిగి పెట్టుకోవడం పొడిగా నీళ్ళు తీసేసి పొడిగా పెట్టుకోవడం కడిగిన బియ్యం ఉంటుంది కదండి అవి ఇలా తీసి ఇలా ఈ వేళప్పుడు తీసుకోవాలి ఈవేళు ఉండకూడదు దీనికి అవధానము అని ఇలా తీసుకోవాలి అని చేతి జపం చేసేవాళ్ళు ఈ వేలు ఆ కడిగే ఇలా తీసి ఓం సూర్యాయ స్వాహ ఒకటి మళ్ళీ తీసి ఓం అగ్నయ స్వాహ రెండవది ఇది పొద్దున్న ఇంకా సాయంకాలం ఓం సోమాయ స్వాహ ఓం అగ్నయ స్వాహ ఇది సాయంకాలం ఇది దీని పేరు కర్మ అంటారు దీనికి కొంచెం ముందు కనుక ఉంటుంది కొంత ప్రిపరేషన్ ఉండి ఉంటుంది బట్ మెయిన్గా దిసీజ్ ది కర్మ దీన్ని యజ్ఞోత్ర కర్మ ఎంతకాలం చేయాలి బతుకున్నంత కాలం రాత్రి చచ్చిపోతే పునాడు పొద్దుని చేయక్కర్లేదు మధ్యాహ్నం చస్తే సాయంకాలం చేయక్కర్లేదు అంతవరకు కర్మ సంబంధం లేని జ్ఞానం ఇంకెక్కడు ఇప్పుడు లేదు తర్వాత బతుకున్నంతకాలం దర్శపూర్ణ మాసాలను చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా మూన్ రిలేటెడ్ క్యాలెండర్ దర్శ పూర్ణమాస పూర్ణమాస అంటే కర్మ పేరు అది ఏమిటా కర్మ పూర్ణిమ ఎందు చేసే కర్మకి పూర్ణమాస అనిపే పూర్ణమాస అంతే పూర్ణిమ నాడు చేస్తారు ఆ కర్మ ఓకే అమావాస్య నాడు చేసే కర్మకి దర్శ అని పేరు ఓకే ఈ రెండు పూర్ణిమ అమావాస్య అలా వస్తూనే ఉంటాయి కాబట్టి వీడు దర్శ పూర్ణమాసంలోనూ చేస్తూనే ఉండాలి ఎంతకాలం బతుకున్నంత కృష్ణపక్షంలో చచ్చిపోతే అమావాస్య నాడు దర్శ దర్శయానికి చేయక్కర్లేదు శుక్లపక్షంలో చూస్తే పూర్ణిమ నాడు చేయక్కర్లేదు అంతవరకు ఏదో పక్షంలో పోతాడు కదా శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనో అక్కడ పోతాడు అంతవరకు చేస్తూనే ఉండాలి అని ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ఎక్కడ కూర్చోబెడతావు కర్మ సంబంధం లేని ఆత్మజ్ఞానం ఎక్కడుంది లేదు ఈ కర్మలోనే మధ్యలో ఆత్మజ్ఞానాన్ని చొప్పిస్తాము అంటే ఆ పని చేసుకోవాల్సి ఉంటుంది పని యజ్ఞ పాత్రి ఇది ఇంకో ఇంకో మాట ఉంటుంది యజ్ఞ పాత్రలో ఉన్నాయి యజ్ఞం చేసేవాడికి పాత్రలు ఉంటాయి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసేవాడికి వాడి వాడి చేతిలో ఎప్పుడు ఏముంటుంది ల్యాప్టాప్ తర్వాత ఇంకేమిటి మౌసు తర్వాత ఛార్జరు ఛార్జరు ఈ మూడు ఉంటాయి అంటే మూడు మూడు వాడు అవి లేకుండా ఎప్పుడైనా కనబడతారా అలాగే ఈ వైదిక కర్మలను చేసి పురోహితుడి దగ్గర ఏముంటాయి పురోహితుడి సంఖ్యలో ఏముంటాయి గర్భలు అలాగ చరణం ఇలాంటివేవో ఉంటాయి అలాగే ఈ కర్మలు చేసి వాళ్ళ దగ్గర యజ్ఞపాత్రలు అని ఉంటాయి ఏదో తెలిసిన యజ్ఞ పాత్రలు ఉన్నాయో వాటి పేర్లు కొంచెం చిత్రంగా ఉంటాయి ఒక పాత్రకి వారవంతీయము అని అడిగారు ఇంకో పాత్రకి పన్నేజని అని పేరు పన్నేజని నిర్గృాతి అంటే గో మంత్రాలున్నాయి తర్వాత ఈ నెయ్య ఆజ్యం పోసే పాత్ర ఏదో ఉంటుంది దానికి ఏదో పేరు ఉంటుంది శృక్ స్రువము అన్నవి స్కూమ్స్ ఆపరింగ్ స్కూమ్స్ పాత్రలు కావు గ్రహము ఉంటుంది సోమరసాన్ని పోసేవి పాత్ర దానికి గ్రహము అని సో ఈ పాత్రల మీద పెద్ద టాపిక్ అనేక పాత్రలు ఉంటాయి రకరకాల పాత్రలు క్షమసము అనేది ఒక పాత్ర పేరేమో అని గుర్తున్నాను ఈ పాత్రలు చెక్కతో చేస్తారు వైజ్ఞానింటిని కూడా చెక్కతో చేసిన పాత్రలు వీడు చచ్చిపోయినప్పుడు కట్టిలతో కాలుస్తారు కదా ఈ పాత్రలను కూడా ఆ శవం మీద పడేసి కాల్ చేయమని చెప్పారు యజ్ఞ పాత్ర దహంతి యజ్ఞ పాత్రే సహ తృతీయ శక్తికి సహాయం అనార్ అర్థం వాటితోటి కాల్సిన కాదు వాటితోటి కాల్సిన ఈ శరీరానికి అవి చాలా కట్టెల మీద పడేసి కాలు ఈ పాత్రలు కూడా పడేసేయండి ఈ రోజుల్లో మోడర్న్ సిస్టమ్ ఎక్కడ ఏంటంటే వీడు చచ్చిపోయినప్పుడు వీడి కాళ్ళ వీడి కట్టే కట్టు పట్టుకున్నట్టుగా కట్టే అవన్నీ తీసుకెళ్ళి ఆ మీద వారేస్తారు కదా అంటే ఇంటికి తెచ్చిపోస్తారు శవం మీద వారేస్తారు ఆయనకి పోయారు ఆయన ఆయనతో పాటు ఆ కాలజోడు కూడా శివామివాస్ అప్పట్లో యజ్ఞ సహా విని కాల్ అంటే యజ్ఞ కాల్చమన్నారంటే అర్థం కాల్చేసే వరకు యజ్ఞ పాత్రలు వీటితో ఉంటాయి అంటే కర్మే ఉంటుంది వేదం చెప్పిన దాని ప్రకారంగా కర్మే ఉండాలి కాబట్టి కర్మ సంబంధం జ్ఞానం తో ఏమీ ఉండదు కర్మతో కలిసి వచ్చే జ్ఞానానికి మాకే అభ్యంతరం లేదు ప్రయస్ చూడండి ఆ పూర్వపక్షాన్ని ఎలా బలం చేస్తున్నారు ఇంకో కారణం ఛా అంటే కర్మ సంబంధము లేని జ్ఞానం అనేది ఏది ఉండదు అని చెప్పేటప్పుడు మరి ఒక హేతువు హేతు అని ఎలా తెలుస్తుంది పంచమి ఉందిగా శృతే అనే పంచమిని బట్టి ఇంకో హేతు ఏమిటంటే శృతి మూడు రుణములు ఉన్నాయి వీడికి అని చెప్పింది మూడు రుణములు అనంతరం కూడా నాకు వచ్చును నేను ఎప్పుడు ఒకప్పుడు తల్లించి పెట్టాను పూర్తిగా గుర్తొస్తున్నారు అని చెప్పలేను జాయమానో వై బ్రాహ్మణ త్రిభి మూడు రుణములు కలిగి పుడతారు బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞే దేవేభ్య ప్రజయా పితృభ్య బ్రహ్మచర్యము అంటే వేవాధ్యయను బ్రహ్మచర్యమంటే వేదం చదువుకోవడం అదే కానీ కోటక బ్రహ్మచర్యలు జరగడం అది కాదు అర్థం బ్రహ్మాంటే వేదాలు వేదం చదువుకోవడం ద్వారా ఋషులకు ఉన్న తీర్చుకో యజ్ఞం చేయటం ద్వారా దేవతల రుణం తీర్చుకో శ్రా కర్మలు చేయటం ద్వారా పితృ రుణం మూడు రుణాలు చెప్పారు మూడు కూడా కర్మగా వేదాధ్యయనం చేసిన తర్వాత యజ్ఞం చేయాలి పితృ కర్మ చేయాలి వీడు ఇవన్నీ మానేసి సన్యాసం పుచ్చుకుని నేను ఆత్మజ్ఞానం వల్ల ఇస్తాను ఆత్మజ్ఞానాన్ని పరిశీలిస్తాను అని దానికి అర్హత ఎక్కడొచ్చింది అసలు ఆత్మజ్ఞానం అంటే వేరే ఏమీ లేదు ఆ విషయాన్ని ఈ రుణములను గురించి చెప్పే కూడా మనకి చెప్తుంది అని అకర్మ సంబంధ ఆత్మజ్ఞానం అనేది వేరే ఏమీ లేదు అని అక్కడికి పూర్వక్షం అవస్తుంది అయితే మరి ఏమండి సన్యాసం గురించి చెప్పే వాక్యాలు ఉన్నాయి అది వేదమే చెప్పింది కదా వేదంలో ఇక్కడో అక్కడో సన్యాసం తీసుకోమని చెప్పే మాటలు కూడా ఉన్నాయి కదా మరి వాటినన్నింటినీ ఎలాగ మీరు సమర్థిస్తారో అది కూడా వేదం నుంచి వచ్చింది కదా మేము దానికి గతిని చూపిస్తాము సమస్య కాదు మేము తర్వ్రాజ్యాస్త్రం వ్యుత్యాయాథభుక్షాచర్యం చరంతి ఆత్మజ్ఞానశ్రుతిపర అర్థవాద అనధో త్రాంత తస్ సతి అది అప్లూండగా అది అట్లుండగా అంటే బ్రతుకున్నంత కాలము కర్మలను చేస్తూనే బ్రతకాలి అని నిశ్చయమైపోయి చేసేసిన తర్వాత ఇప్పుడు సన్యాసం తీసుకోమని చెప్పే శాస్త్రం వదలదు శాస్త్రం వేదవచనం పారివ్రాజ్యము మొదలైన వాటిని పరి పారివ్రాజ్యము అంటే పరిత్యజ్యం వ్రజతి విడిచిపెట్టి పోతాడు పరివ్రాట్ సస్యభావ పారిమ్రాజ్యం విడిచిపెట్టిపోతాడండి సన్యాసం అంటే ఏంటనుకుంటున్నారు మీరు బ్రహ్మచారులకు సన్యాసం గురించి తెలిసి తక్కువ ఎందుకంటే వాడికి విడిచిపెట్టడానికి అసలు పట్టుకోవలేదుగా పట్టుకున్న పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది విడిచిపెట్టడం అంటే అలాగా చూసి వాళ్ళ కేసు చూసి వాళ్ళ ఆశీర్వదించుకు తన ఓటప ఇంకా మళ్ళీ ఎప్పుడూ విరత్తిరాడు దీన్ని పారిరాజ్యం ఉంటారు పరితజ్యం వ్రజతి అని చెప్పింది అలాగా యదహ విరజేట్ తదహ ప్రవ్రజేత్ అని శాస్త్రం చెప్పింది వేదం మరి ఆ వచనాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఎందుకంటే విరిచిపెట్టిపోతే కర్మ ఉండదు ఇంకా కర్మ కర్మ స్థితిని మరి వేదం చెప్పింది కదా మరి భోజనం మాట ఏమిటి అంటే యుత్థాయాథ భిక్షాచర్యం చరంపి ఇత్యాది వారి విరాజ్య శాస్త్రం యుత్థాయ అంటే భార్య పిల్లలు ఇల్లు వాకిలి కర్మ మొదలైన వాటిన్నింటినీ కూడా విడిచిపెట్టేసి పై వాటికంటే అతీతంగా పోయి అథ తరువాత భిక్ష చేసుకుని బతుకుతారు అనే వేదం చెప్పింది అది కూడా కర్మ త్యాగాన్ని చెప్తున్న శాస్త్రం కదా మరి మీరేమో వందేళ్ళు బతికినందు కాలము కన్నే అన్నారు ఈ మాటకి అధిక దీనికి అర్థమేమిటి అంటే ఇది అర్థవాద అని ఇది కుమారుల హుట్ట యొక్క సిద్ధాంతం అస్థవాద ఉపనిషత్తులన్నీ కూడా ఉరికే కథలవే ఆ కథల చెప్పారు తప్ప వాటిని సీరియస్గా పట్టుకునే మీరు కర్మలు వదిలిపెట్టి జ్ఞానం అంటూ అటు పొమ్మని కాదు అర్థవాద దేనికి అర్థవాద జనరల్గా అర్థవాదలు వాళ్ళు ఎలా ఉంటాయంటే స్ఫుతిస్తాయి గొప్పతనాన్ని చెప్తాయి కథలన్నీలాగే ఉంటాయి కథ చెప్పడం ఎందుకు ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు కథ చెప్పడం సత్యము గొప్పది అని స్ఫుతించ సత్యాన్ని హైలైట్ చేయడం కోసం అలాగే ఇది కర్మల్ని చేసుకుంటూ బతికినట్లయితే వీడు సాక్షాత్తు ఆ బ్రహ్మతో సమానమైపోతాడు అని స్థుతించటం కోసం ఉపనిషత్తులు ఉన్నాయి తప్ప కర్మని విడిచిపెట్టి జ్ఞానాన్ని పట్టుకోమని చెప్పేవి కావు ఇది కుమారుల భట్టు యొక్క సిద్ధాంతం ఆయన ఉపనిషత్తులను పూర్తిగా త్రోసిపుచ్చినాడు ఆ విధంగా అదే అర్థవాద అన్నాడు అంటే దాని గురించి పెద్ద విలువ ఏమీ లేదు ఆత్మజ్ఞానమును స్థుతిస్తాయి మీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో మంచిది ఉపయోగపడుతుంది కర్మల్ని చేసుకుంటూనే ఉండు నీ గురించి నువ్వు తెలుసుకోవాలా తెలుసుకుంటే మంచిదే దాంట్లో నష్టమే ఉండదు లాభం కూడా ఉంది కర్మల్ని చేసుకుంటూనే ఉండు అని అర్థవా ఆహార్ అనధికృత అర్థం కొంతమందికి కర్మలకు అధికారం ఉండదు ఈ కర్మాధికారం పెద్ద టాపిక్ ఇప్పుడు సూర్యుడు కేసు చూసి దండం పెట్టు అని చెప్పారనుకోండి వాడు బుద్ధి కోడు వాడు కురుడుకేసి చూసే దండం పెడతాడు వాడికి అధికారం కాదు ఆ అగ్నిహోత్రం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చెయ్యి అని అంటాడు కాళ్ళు లేవు ఇంటి వాడు వాడేం ప్రదక్షిణం చేస్తాడు గురువు చెప్పిన వేదవచనాన్ని విను పైకి పలుకు అంటాడు బధిరుడు అంటే పుట్టుక నుండి అడిగే మాట రాదు మంత్రం చెప్పి హోమం చేయాలి వీడికి అసలు మోగ మాట రాదు వీడు కర్మలు చేయడానికి సుపరాము అనర్హులు తర్వాత కర్మ చేయడానికి భార్య ఉండాలి భార్యలైంది కర్మగోదరా వీడు నపుంసకుడు క్లేబ వీడికి పిల్లను ఎవడేస్తాడు పేడివాడు అంటారు చూడండి పేడివాడు వీడికి ఎవడు పిల్లని ఇవ్వడు పిల్లలు ఇవ్వకపోతే పెళ్ళి లేదు పెళ్లి లేకపోతే కర్మ లేదు వీళ్ళు సన్యాసం వచ్చి ఆ జ్ఞానం ఏదో ఏడాది అందుకోసం చెప్పారు అంతే తప్ప అనధికృత అంటే కర్మ ఎందు వాళ్ళ కొరకు ఉద్దేశించినది అర్థ వాళ్ళ కొరకు ఉద్దేశించినది జ్ఞానము అని కూడా మీరు చెప్పుకోవచ్చును రెండు చిరగా ఒకటి సన్యాసం అనేది అర్థవాట తప్ప అది మీరు నిజంగా సన్యాసం పుచ్చుకోవాలని కాదు లేదా అలా లేదా అది విధిలాగా కనపడుతోంది ఆ సన్యాసాన్ని అలాగే అర్థవాత కింద చెప్పడానికి పరిస్థితి కుదరట్లేదు అని మీరు అనుకున్నట్లయితే ఈ విధంగా కర్మాధికారం లేని వాళ్ళ కోసం పెట్టేనది కాబట్టి కర్మ సంబంధం లేని ఆత్మజ్ఞానం అనేది ఏది లేదు ఇది పడుకోలేదు ఓకే నా అది సరికాదు ఇక్కడి నుంచి సిద్ధాంతం పరమార్థ విజ్ఞానే ఫలాదర్శనే క్రియానుపపత్తే వాక్యం కొంచెం భ్రమను కలిగించే వాక్యం చూడగా పరమార్థ విజ్ఞానం అనేది ఒకటి ఉన్నది అంటే యార్థంగా తన స్వరూపమును తాను తెలియక అది పరమార్థ విజ్ఞానం పరమార్థ అంటే యథార్థమైన స్వరూపమును తెలియట ఎప్పుడైతే తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో పరమార్థ విజ్ఞానే సతి అప్పుడేమవుతుంది క్రియానుపత్తే వాడికి క్రియతో తగదు సంబంధం ఉండదు కనెక్షన్ లేకుండా పోతుంది కర్మతో సంబంధం ఉండదు ఎందుకని ఫలాదర్శనే కర్మతోటి పొందవలసిన ఫలము వాడికేమీ కనపడదు కనుక అది సంగ్రహవాక్యం పరమార్థ విజ్ఞానే సతీ ఫలాదర్శనే సప్తమికి హేత్వార్థం ఫలము అనేది ఏది కనపడటలేదు కనుక క్రియానుపపత్తే కర్మలతోటి వీడికి సంబంధము ఉండదు కనుక అంటే దాని అభిప్రాయం ఏమిటో విజ్ఞానం అనేది ఒకటి ఉన్నది పరమార్థ విజ్ఞానం అనేది ఒకటి ఉన్నది ఆ విజ్ఞానం కలిగినప్పుడు కర్మతోటి సంబంధం ఉన్నది కాబట్టి అకర్మ సంబంధి ఆత్మజ్ఞానం అనేది ఉన్నది అలాంటిది ఏది లేదు అని త్రోసిపుచ్చుట తాగాదు అనే సంగ్రహవాక్యం ఇప్పుడు ఇంకా దీని మీద వివరణ ఇంకెలా పోతూ ఏదొత్తం కర్మిణ ఏవచ ఆత్మజ్ఞానం కర్మ సంబంధిచ ఇత్యాది తన్న ఇంతవరకు చెప్పిన మాటలలో పూర్వపక్షంలో రెండు అంశాలున్నాయి ఒకటే ఆత్మజ్ఞానం అనేది సన్యాసం స్వీకారం చేసి అనుసరించదగ్గది అనే మాట మేము ఒప్పుకోము ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉన్నట్లయితే అసలు వాళ్ళ ఆత్మజ్ఞానం అనేది ఉందనే ఒప్పుకోరు కానీ ఉపనిషత్తులు ఉన్నాయి కాబట్టి ఉంది అని స్వీకరించిన ఈ ఆత్మజ్ఞానం కూడా కర్మలు చేసుకునే వాడికే తప్ప కర్మలు మానేసి సన్యాసం పుచ్చుకున్నవాడికి అనే సిద్ధాంతాన్ని ఒప్పుకోదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆత్మజ్ఞానమునకు కర్మలతో సంబంధం లేదు అనే మాటని కూడా ఒప్పుకోరు అంటే వాళ్ళు ఏమంటారంటే అతి కష్టం మీద ఆత్మజ్ఞానానికి ఓ స్లాట్ ఇస్తారు వాళ్ళు ఆ స్లాట్ ఎలా ఇస్తారంటే గృహస్థుడే గృహస్థుడిగా ఉంటూనే కర్మలను చేసుకుంటూనే ఆత్మజ్ఞానాన్ని పెట్టుకుంటాడు అని అంటే స్లాట్ ఇచ్చారు అంటే అర్థమేమిటి కర్మలను విడిచిపెట్టే ఆత్మజ్ఞానము కాదు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకునే ఆత్మజ్ఞానము కూడా కాదు అంటే రెండింటిని కొట్టిపారేశారు ఏమిటి సన్యాసాశ్రమం అనేది లేదు అని వాళ్ళ సిద్ధాంతం కర్మ సంబంధము లేని ఆత్మజ్ఞానం అనేది లేదు అని సిద్ధాంతం ఈ రెండు మాటలు చెప్పారు ఈ రెండు మాటలు ఏదైతే గలలో అవి తప్పు కన్నా ఎందుకని హీ అంటే వికాస్ హీ ఉందిగా పక్కన పదం హీ అని పదం సర్వ సంసార దోషవర్జితం బ్రహ్మాహమస్ ఆత్మ విజ్ఞానే కృత కర్తవ్య ప్రయోజనమాత్మన అపక్ష్యత కలాదర్శనే క్రియా నోపద ఇది సంగ్రహవాక్యానికి వివరణ సంగ్రహవాక్యంలో ఏముంది పరమార్థ విజ్ఞానే అని ఉంది దాని వివరణ ఏమిటో తెలుసిన పదం హ్యాప్తకామం సర్వ సంసారదోషవర్జితం బ్రహ్మ అహమస్మి ఇత్యాత్మత్వ విజ్ఞానే అనర్ ఓకే హి బికాస్ పరం బ్రహ్మ అహమస్మి ఆ సర్వాతిశాయి బ్రహ్మ నేనే అవి చున్నాను ఏమిటా బ్రహ్మ ఆప్తకామం ఆ బ్రహ్మ ఎందు కామన ఏది ఉండదు ఇక్కడ మూడు పదాలు ఉంటాయి మీరు ఈ మూడు పదాలు పట్టుకోవాలి పొందబడిన కామనలు గలవాడు అంటే కోరికలన్నీ తీరినవాడు కోరికలు లేనివాడు ఆత్మయే కోరికగా గలవాడు మూడు పదాలు కోరికలన్నీ తీరేవి అంటే అర్థం ఏంటండి కోరికలు లేవు ఇంకా కోరిక లేకపోతే ఇంకా ఏం మిగిలింది తను ఎందు తానే ఉండుట ఆత్మకామహ అంటారు అది మిగిలింది మూడు ఒకటే ఆప్తకామ అకామ ఆత్మకామడు ఒకటే ఓకే అది బ్రహ్మ ఆప్తకామం అకామం బ్రహ్మ అది బ్రహ్మ ఆ బ్రహ్మ నేనే అడుగుతున్నాను సర్వ సంసార దోషములు లేని బ్రహ్మ పరబ్రహ్మ సంసార దోషములు ఏమిటి చెప్పండి రాగద్వేషములు పుణ్యపాపములు ధర్మాధర్మములు ఇవి దోషములు ఆపోజిట్స్ అన్నీ దోషాలే పాపం ఒక్కటే కాదు పుణ్యం కూడా దోషమే ధర్మం అధర్మం ఒక్కటే కాదు ధర్మం కూడా దోషమే దుఃఖం ఒక్కటే కాదు సుఖం కూడా దోషమే ఇచ్చే పుణ్యము ఒక్కటే కాదు పాపం ఒక్కటే కాదు పుణ్యం కూడా దోషమే ఈ సకల సంసార దోషములు లేని సర్వమునగతీతమైన ఏ బ్రహ్మగలదో అది నేనే అది చెన్నాను అని వీడు తెలుసుకుంటే అది పరమార్థ విజ్ఞానే తర్వాత మాట ఫలాదర్శనే దానికి అర్థమేటి కృతైన కర్తవ్యైన వా ప్రయోజనమాత్మన అపశ్యత ఫలాదర్శనే తనకు ఇంతకు ముందు చేసిన కర్మ వల్ల పొందదగిన ఫలమేదీ లేదు తర్వాతి కాలంలో చేసి కర్మను చేసి పొందవలసిన ఫలము కూడా ఏదీ లేదు కర్మలు రెండు రకాలు కృతము అకృతము గీతలో ఉంది నేహ తస్య కృతే నాస్తి నా ఈ జ్ఞానికి ఇంతకు ముందు చేసి ఫలం కోసం వదిలి ఈ ఫలం కావాలి ఈ కర్మ చేసుకోవాలి ఇది చేయలేదు ఇంకా ఇది చేసి ఫలాన్ని పొందాలి అది లేదు బాగుంది కాబట్టి ఇక్కడ కూడా అదే అర్థం కృతేన చేయబడిన కర్మ చేత అథవా లేదా కర్తవ్యేనా ఇంకా చేయవలసిన కర్మ చేత పొందబడే ప్రయోజనం ఒకటి ఉందని వాడు అబ్బుకోవాలి కదా వాడికి అలాగంటే ప్రయోజనం ఏమి తను పొందదగ్గది వాడికి కనబడుట లేదు వాడు చూపుట లేదు అంటే దాని అదే దానికి అర్థం ఏమిటి ఫల అదర్షియాన్ని నేను రహస్యం చెప్పాను రహస్యాన్ని మీరు ఇదేనా అని అనుకున్నా అనుకోవచ్చు కూడా ఫలము లేదు ఫలము మనందు కోరిక లేకపోతే తను ఉండదు ఫలము ఈ ఫలము కావాలని అన్నాడంటే కర్మలో కోడంటే ఫలము నుండి కోరిక లేకపోతే కర్మ నా దగ్గర ఒకటను వచ్చాడు అందరినీ వశీం చేసుకునే మంత్రం ఏదైనా తెలుసు మంత్రం ఒకటి ఆ మంత్రం నీ దగ్గర ఉంది అని ఉందన్నాడు నాకు ఇస్తావా ఆ ఇస్తాను పోనీ దానికి మంత్రజం మంత్రోపదేశం చేస్తున్నాను ఎందుకు తీయగలని అడిగారు అంటే అందరినీ విషయం చేస్తుంది సరే మంచిగా నేను హృషికేషిలో ఉండగా ఇప్పుడు ఆయనకు ఆ మంత్రోపదేశం చేశాను ఆయన అద అది మూడు లక్షలు జపం చేయాలి ఆయన హృషి కేసులో కూర్చొని మూడు లక్షలు జపన చేసేసాడు అయిపోయిన నేను తర్వాత అనుకున్నా మనం ఎప్పుడూ ఎందుకు చేయలేదు ఈ పని నా దగ్గరే ఉందిగా మండ్రం నేను ఉపదేశం పొందిన మంత్రం ఒక ఆనంద సరస్వతి అయిన ఓ మహాత్మ దగ్గర నాకు ఉపదేశం చేశారు నేను ఎప్పుడూ చేయలేదే అలాగా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు తెలిసిన అందరినీ వశం చేసుకోవాలనే కోరిక నాకు లేదు ఏదో నా బతికి నేను బతకాలనుకున్నాను తప్ప వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకోవాలనే కోరిక లేదు అని చెప్పి మంత్రం ఉంది అప్పుడప్పుడు చెప్పండి నేనే చేసేవాడిని కానీ పని కట్టుకునే ఒక పురశ్చరణ పేరుతో ఎంగ కూర్చొని మూడు లక్షలు చేయడము అనే అనే కర్మ చేయలేదు కర్మను ఉపాసనం సముచ్చలేదు ఎందుకంటే ఆ ఫలం లేదు ఆ ఫలం కనపడలేదు నాకు ఆ ఫలం నాకు కావాలి అని అనిపించలేదు కోసం చెప్పారు కాబట్టి వీడికి నాకు ఈ ఫలం కావాలని ఇంకా వాడి కర్మ ఏం చేస్తుందండి క్రియానుపపత్తే అనే మాట ఉంది కదా దానికి వ్యాఖ్యానం క్రియానుపపద్యతే వారికి క్రియ సం క్రియా సందర్భము కాబోదు సందర్భము అవుతలేదు ఈ వాక్యాన్ని బట్టి మీకేం తెలిసింది ఆత్మజ్ఞానము క్రియా సంబంధము లేనిది కాలదు అని తెలిసింది కదా క్రియా సంబంధం లేని ఆత్మజ్ఞానం ఉంది కదా మరి లేదని ఓ పూర్వపక్షం ఫలాదర్శనే నియక్తత్వాత్ కరోతీకి చేర్లేకపోయినా కూడా వేదం కర్మని చెయ్యమని చెప్పింది కనుక మీరు అలా కూర్చోండి అలా కూర్చోను నమస్కారం అలా వచ్చేది కానీ కూర్చోండి వీడికి ఫలం అక్కర్లేకపోయినప్పటికీ వేదము నియోగించినది నియోగించడం ఉంటే తెలిసిన ఆర్డర్ పాస్ చేయడం గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిందనుకో అది మీకు మీకు అప్లై అయ్యింది అనుకో నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చాను అనుకో నీకు ఇస్తారు యూఆర్ హియర్ బై ట్రాన్స్ఫర్ కానీ నీకు దాన్ని నియోగము అంటారు నియోగం కమాండ్ కమాండ్ లేదని కమాండ్ చేసింది ఎవరు చేసింది బతికొని ఉంటుంది కాదంటే మమ్మల్ని చేస్తూ బతుకమని కమాండ్ చేసింది కదా నాకు ఫలం అక్కర్లేదు ఫలం అక్కర్లేకపోయినా కూడా కమాండ్ అంటే ఒకటి చేసింది కనుక నువ్వు మమ్మల్ని చేయాల్సిందే అని అంటే అని పూర్వపక్షం కాబట్టి ఫల సంబంధ కర్మ సంబంధం లేని జ్ఞానం అనేది వేరే ఏమి లేదు అని పూర్వపక్షం అన్నట్లయితే నా అది సరికాదు ఓకే ఓం పూర్ణమ పూర్ణమూర్ణ పూర్ణమృత పూర్ణమ